బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికి ప్రియసూడండి నామానికి మహిమ కలుగులుగాక ఈ ఆరధన కూడి వచ్చిన శుభాభివాదనాలు ఏసు నామంలో కూడ వచ్చిన సమాధానం కలుగునాక దినే దేవుడు తన కృపలు దాచి భద్రపరిచి ఒక సాయంకాలం ముందు ఆయనను ఆయన స్వరం వినియటకు ఆయనకి ఇచ్చిన బట్టి దేవునికి శుద్ధి చెల్లిస్తాము దేవుడి నామానికి మహిమ కలుగునిగాక మరి స్టార్టింగ్ ప్రార్థన చేసేవారు సాయంకాల సందన దేవాసానికి దేవాసాన్ని బట్టి స్తోత్రం ప్రభావ నీకు వాక్యాలని దేవా ఎవరిడే నెమరీస్ కుంటే దేవా దాంతో జీవించాలని సాయం ఇంకా ఎన్నో విధాలుగా మేము నేర్చుకోవాలి మా ప్రభావ దేవ సర్వసృష్టికి వెళ్ళి సర్వ లోకం కి దేవాత చాటింగ్ కు చేయాలి మాప్రభా అటువంటి జ్ఞానం మాకు దయచేయండి మా ప్రభావ తలంపులు ఇంకా దేవాయశ్రమ ప్రతి ఒక్కటి మా ప్రభావ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఇంకా వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున ఇప్పుడు ఎంత మంది రాలేకున్నారో వాళ్ళందరూ దేవాయస్మ ప్రభావ త్వరగా వచ్చి చేయండి మా ప్రభావ ఇంకా పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించండి మా ఆది నుంచి అంత వరకు దేవాయస్మ మీరే తోడైనా మా ప్రభా దేవామ ప్రణగా ఉండటం సాయం చేయండి మా దేవాయస్మ ఎక్కడెళ్ళినా దేవాయస్మ ప్రభావ దేవాయస్మ నేను పట్టుకుని ఉండటం స్నాయం చేయండి మా ప్రభావ ఇప్పుడున్న ప్రతి ఒక్క ఇది మొదలుకొని నిరంతరం నేను సేవించే బిడ్డగా ఉండటం సాయం నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లెల మా ప్రభా ఈ పేరు అంతట్లో పాటలో దేవాయస్మర వాక్యంలో దేవాయస్మ ప్రభావ మీరే మా చేత ఉండి నడిపించండి మా ప్రతి ఒక్కరికి దేవాయస్మ మోటివేషన్ చేయండి మా ప్రభా దేవా నిన్ను విడవక విడవాయక ఎప్పుడు ఉండటం సాయం చేయండి మా ప్రభా మీరే తోడు అంటారని దేవాయస్మర ఆది నుంచి అంతవరకు మీరే మా పరిశుభ్ర శక్తితో నడిపిస్తారని త్వరగా రాబోతున్న నైస్ కృష్ణ తండ్రి ఆమెన్ ఆమెన్ సిస్టర్ థ్యాంక్ మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను మరి దేవిని మహిమపరుస్తూ పాట పాడుతుందామై నా ప్రేమా కల్వరిలోని ప్రేమాచ కల్వరిలోని ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమా పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెతికిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెతికిన ప్రేమ నన్ను కరు నుంచి ఆదరించి సేదీచి నిత్య జీవము నన్ను కరు నుంచి ఆదరించి సేదది చీ నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ పావనయేసు నీ ప్రేమ శిలువలో పాపిని మోసిన ప్రేమా పావనయసుని ప్రేమా శిలువలో పాపిని మోసిన చే ప్రేమా నాకై మరణి చీ జీవమి జమి తన మహిమని చె నాకై మరణి చీ జయమి తన మహిమని చె ఆశ్చర్యమైన ప్రేమా కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయిల్చు నీ ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నాస్తి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాస్తి చూచిన ప్రేమ నా పై జాలిని చూపిన ప్రేమ నాకై పరోగతి కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచే నాకై పరోగ్య కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ఆచర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించీ ప్రేమ ఆచర్యమైన ప్రేమ శ్రీమలు సహించిన ప్రేమ నా శాపము పమునోర్చిన ప్రేమ శ్రీమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ విడనాడనీ ప్రేమది ఎల్లడూ ఎడబాయదు విడనాడనీ ప్రేమది ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయిల్చని ప్రేమ మరణముకంటే బలమైన అందరికి వందనాలు దేవి కలుగునుకర్ అన్న రావటానికి కొంచెం ప్రార్థనలో సమయం గడుతాం కళ్ళు మూసుకోండి ప్రభున్న అతను మాట్లాడు పరశుద్ధ వండ్రి సర్వనచలకు మా దేవ మీకు వందనాలు కొద్దిగట్లు అర్పించుకుంటున్నాం ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా ఇక్కడ మీకు సాయంత్రం సమయంలోనైనా మీ సన్నిధి మమ్మల్ని మీకు ఎంతో వందనాలు ప్రభావ మీ సన్నిధిలో ఒక దినం ప్రభు వెయ్యి దినతో శ్రేష్ఠం అటు గొప్ప ధన్యతని భాగ్యాన్ని మాకు మీకు ఎంతో వదనాలు ఈ సాయంత్రం సన్నిధి ప్రభావ ఓ మాతో మాట్లాడండి మా జీవితాలను సరిచేయండి మేము ఇక్కడ తుట్టిపోతున్నాము ముఖ్యంగా ప్రభావ ప్రభు జ్ఞానమందు వర్ధిలుట దేవుని చిత్తం అని కొలసలు రాసిన పత్రిక మొదట జ్ఞాపకం చేస్తుంది కాబట్టి నైనా మీ గురించి తెలుసుకున్న తపనామాలు అధికం చేయమని ప్రార్థిస్తుంది తండ్రి ఎందుకంటే ప్రభావ విశ్వాసంకి కథ మీరే దాన్ని పుట్టించిన వారే మీరు దాన్ని కొనసాగించే వాళ్ళు కూడా మీరే కాబట్టి మీ వైపు చూస్తే మేము ముందుకు పోవాలనైనా మా జీవితాంతం ప్రతి క్షణము మీ మీదనే మేము కేంద్రీకరించుకున్న విధంగా నేను అనిపించామని ప్రార్థిస్తున్నాం వింటున్న గోపడ వాళ్ళకి ఆర్థికంగా వారిని మెరుగుపరచండి మంచి ఆరోగ్యం తెచ్చింది అపవాదిని గర్దిస్తున్నాం డిపార్ట్ ఫ్రం దేర్ లైఫ్ గొప్ప దేవ మేముంటున్న కాలం ఎంతో భయం కూడిన కాలము వాళ్ళ కలలు అలజడలు యుద్ధాలు యుద్ధ సమాచారాలు కరువులు ప్రభావ ఆర్థిక స్థితి ప్రకనము ఎక్కడ చూసినా గల్పీలు ఉంది ప్రభావ కానీ ప్రభావ మీలోనే మాకు నిమల్తం మీలోనే మాకు సమాధానం కాబట్టి నేను అటువంటి సమాధానం ఓ ప్రభా మాలో పరిమితంగా చేయమని ప్రార్థిస్తున్నాం మాతో మాట్లాడండి ఓ ప్రభు మేము తిరిగి వీటన్నిటిని గ్రహించి అన్నింటిలో ప్రకటించాలా ఆ రీతిగా మా ఇద్దరి మీరు చేయమని ప్రతి ఒక్కరి తండ్రి మీ సమర్పించుకొని జీవించాలా ప్రభా ఎటువంటి నెపంలు తెంచుకో ఎంచుకోకుండా ప్రభు ఎటువంటి సొడ్డులు వెతుక్కకుండా ప్రభావ మీ సేవ చేయలేకనా ఎవరో చూస్తున్నారని కాదు కానీ ప్రభు ఓ ప్రభు అంతరంగ వీటిని గ్రహించి మేము యథార్థతతో పరిశుభత్వం మీ కొడుకు జీవించే సేవకులుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ మాలో అనేకులు ప్రభావ తప్పిపో తప్పి పరిస్థితుల్లో ఉంటుండగా వారందరినీ కనికరించండి మీ తట్టు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ఎన్నో ఐహిక చేత కొట్టుకొని పోతున్నారు వారందరి జీవితాలలో విశేషమైన కార్యం కలిగించండి వారి తను విశ్వాస పరీక్షలో వాళ్ళకి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎంత సహించినంతగానే మీరు అన్నారు ప్రభా మాకు శర్మ కాబట్టి నేను ప్రతి ఒక్కరికి ఆదరణ దయచేసి ఆత్మీయ స్థితిలో ఇంకొక ఉన్నత స్థితికి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం మీరే మహిమాన్న మమ్మల్ని అందరిని నడిపించమని ఏసుక్రీస్తు పరుషుధన ప్రార్థిస్తున్నాం తండ్రి కొంతకాలం క్రిందట నియా గ్రంథం గురించి నేను క్లుప్తంగా చెప్పడం జరిగింది ఎందుకంటే నిహమ్యా మన ప్రభుకి నీడ వంటి వాడు నిహమియా జీవితము మన ప్రభుకి సాదృశ్యంగా ఉంటుంది ఎందుకంటే నిహమియకున్న తపన నిహమియ చేసిన విధానాలు అవన్నీ మనకి మన ప్రభులో కనిపిస్తాయి అన్నట్టు కానీ నిహమియ మరీ శ్రేష్ఠుడు మన ప్రభు ఆ విషయాలు ఏమితని కొంతసేపు నేను పంచుకోవడం నాశపడుతున్నా నేను వ్యక్తి గురించి మనము కొన్ని విషయాలు ఏదైనా ధ్యానించాలనేసి నేను ఆశపడుతున్నాను మనమందరము గతంలో ఖచ్చితంగా నిహమియ గ్రంథాన్ని చదివిన వారమే చదవనివారంటూ ఒకరుండరు కానీ చదివినాం గాని ఆ దశలో ఆ ట సమయంలో పరుషుతాత్మ నడిపేపెట్టడంతో నాకైతే తెలియదు కానీ కొన్ని సంవత్సరాలు నేను దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు కావచ్చు ఆ రోజులలో బహు సమయం ఉండేటి ధ్యానం చేయడానికి వాక్యం ఈ రోజు సేవకి అధికంగా సమయం గడపల్సి వస్తుంది ఆ ధ్యాన కాలంలో అంటే ఒక ఒక సమయం ధ్యానించడానికి గౌరిస్తుంటే టైం మనకందరికీ ఆ టైం మనం పోగొట్టుకోవద్దా అని చాలా మంది వాటిని పోగొట్టుకుంటూ ఉంటారు మరి విశేషంగా ఈ ధ్యానం ఏ రీతిగా ఉంది ఈ సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఇంటర్నెట్ వెబ్ అంటాను రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం ఇవన్నీ మీ సమయాన్ని దొంగలిస్తేనే అది మీకు ఎప్పుడు గ్రహించలే ఎందుకంటే అపవాది సమయాన్ని దొంగలించేవాడు అన్నది వాక్యం హీఈస్ ద థీఫ్ ఆఫ్ టైం అనేది వాక్యం నీ టైమ్ ప్రభుత్వ గడపకుండా ఇంకెక్కడ గడిపినా ఖచ్చితంగా దుష్టాతీనంలో ఉన్నట్టే అనేక మంది ఈ లోకాతీతంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు కానీ ముఖ్యంగా సేవా పరిచయలు ఉన్న మనం అందరము అధికంగా సమయం కడుగుల్లో గడప ఎల్ల ప్రార్థించమన్నాడు మెలకువ ఉండి ప్రార్థించమన్నాడు ఎడ తెగక అంటే గ్యాప్ ఇవ్వకుండా ప్రార్థించమన్నాడు అంటే ప్రార్థించడం అంటే మోకాళ్ళ నుండి సాగిల అని అనుకుంటారు చాలా మంది కానీ ప్రార్థన అనేది ప్రభుత్వం సంభాషించడం ప్రార్థన అనేది ప్రభుత్వ సాహసం కలిగి జీవించడం అన్న విషయం మనకు అర్థమైనప్పుడు ఎలా వేళన మనం ప్రార్థించవచ్చు అంటే ప్రత్యక్ష మనతో మాట్లాడుతూ ఉండొచ్చు ముఖ్యంగా ప్రభుత్వం మాట్లాడాలంటే నీ సొంత భాషలు నేను మాట్లాడాలంటే కాదని చెప్తానే ఎందుకంటే కొంతకాలం కిందట నేను ఆ చూపించాను నిమ్రావర్ మేము నిమ్రవర్కి సంబంధించినది లేక బాబు బాబెల్లి రూపాయలకు సంబంధించిన బోధలో బాగేలు గోపురాన్ని వాళ్ళు కట్టినప్పుడు భూమి అంతటా ఒకటే భాష ఉండను అన్న విషయం మనం ధ్యానించినాం అయితే ఈ భూమి మీద ఉండే భాష మనుషులని ఐక్యపరిస్తుంది అన్న విషయం అక్కడ చూస్తున్నాం ఆ ఒక్క భాష ద్వారా అందరూ ఏకతాత్పర్యం కలిగి ఆ గోపురాన్ని కట్టడం ఆరంభించింది తర్వాత అది ఎందుకు కట్టిన విషయం చాలా మంది తెలుసు గోపురం కట్టడం అంటే మీ యొక్క ఆ నీ యొక్క నీ గొప్పతనాన్ని చూపించుకోవడము మేము చాలా గొప్ప వాళ్ళని చూపించుకోవడము మేము ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోము అన్న విషయాన్ని చూపించుకోవడము వ్యక్తిగత గుర్తింపులు మా తెలివి ఎంతగా ఉంది అని చూపించుకోవడం ఇవన్నీ గోపురానికి సదృష్టం పెద్ద పెద్ద మేడల్లో గోపురం కట్టడము మీకు గమనించినట్లయితే ప్రతి మందిరానికి ఒక పెద్ద గోపురం ఉంటుంది ఆ గోపురం చేత ఆ మందిరం గుర్తింపబడుతూ ఉంటుంది అన్నట్టు బట్టి మనం అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇవన్నీ ఉపమాన రీతిగా చెప్పబడ్డాయి మనుషులు వ్యక్తిగత గుర్తింపుల కొరకు అలాంటివన్నీ గోపురాలు కట్టుకోవడం ఈరోజు కూడా మనం చూస్తూ ఉంటాము ధ్వజస్తంభం అంటాము రీతిగా చెప్పాలంటే గోపురము ధ్వజస్తంభం అయితే హై స్కూల్ డేస్లో నేను గమనించింది ఆ ధ్వజస్తంభం కింద బంగారము బహు విలువ గల వస్తువులేసి ప్రతి కుటుంబికులు ఏదో ఒక విలువగల వస్తువు తీసుకొచ్చి అక్కడ పడేస్తే వాటన్నిటిని నాటేస్తారు అన్నట్టు ఆ స్తంభం చాలా పెద్దగా ఉంటుంది దాని తర్వాత దానికి ఒక జెండా అంటే మనకు తెలుసు సాధారణంగా జెండా అంటే మేము దీన్ని స్వాధీనపరుచుకున్నాము ఇది మాది అని చూపించుకోవడం అట్లనే ఆ ధ్వజస్తంభం నాటి జెండాను ఎగరేసినప్పుడు ఆ చెండా మీద వారి దేవత బొమ్మ ఉంటుంది అన్నట్టు మనుషులు వాళ్ళ గుర్తింపుల కొరకు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు ప్రపంచాత్మకంగా దేశాలు వాటి గుర్తింపుల కొరకు రకరకాల జెండాలు తయారు చేసినట్టు మనం చూస్తూ ఉంటాం కదా అదే రీతిగా నిమ్ రోజు ఆ యొక్క గోపురాన్ని కట్టించినప్పుడు బాబులు గోపురం అంటాం లేక టవర్ అంటాం బాబెల్ టవర్ అంటాం ఆ గోపురాన్ని కట్టించే కాలంలో ఏం జరిగిందంటే నిమ్ రోజు చాలా మందికి తెలుసా లేదో కన్నాను సంతతి లేక హాము సంతతి నుంచి అయితే షేము హాము యాపేతలు ముగ్గురు నోవా కుమారులకి అందరికి తెలుసు అయితే షేమి షేము పెద్దవాడు హాము రెండో వాడు జాపేత మూడో వాడు అయితే హాము సంతతిలో నుంచి కణాను రావడం చూస్తాం అది గతంలో ఒక ప్రశ్న వేసినాను నోవాహు ఎందుకు కణాను క్షపించాడు తప్పు చేసింది హాము అయితే కణను ఎందుకు క్షపించబు ఇవ్వలేదు ఇటువంటి ప్రశ్నలు వాట్సాప్ లో డిస్కస్ చేసుకోవచ్చు తప్పు తప్పు ఆన్సర్ ఇచ్చిన తప్ప నష్టం ఏమి ఉండదు ఎందుకంటే అట్లీస్ట్ అది తప్పని తెలుస్తుంది అంటే సైలెంట్గా ఉంటే ఎప్పటికీ నీకు తప్పు తెలియదు ఒప్పు కాబట్టి వీటిని మనము ఒక స్టూడెంట్ లాగానే నేర్చుకోవడానికి ప్రయత్నించాలా సరే ప్రతిదీ చెప్పడం వల్ల అట్టి పండుగలిచి తినిపించినట్లు ఉంటుంది కదా కానీ మన ప్రయాసం లేదన్నట్టు అక్కడ కష్టపడట్టు లేదన్నట్టు కొన్నిసార్లు వీటిని అర్థం చేసుకొని నీకు ఉపాస చేయాల్సి వస్తూ ఉంటుంది లేకపోతే నీకు అది రిలీజ్ కాదు అది రిలీజ్ కాకుండా నీకు స్వేచ్ఛ కాదు నీకు స్వాతంత్రం లేదన్నట్టు వాక్యము నీకు రిలీజ్ అయినప్పుడే మా నీకు స్వాతంత్రం నీ శ్రమలలో నీ కష్టాలలో నీ ఆర్థిక స్థితిలో ప్రతి స్థితిలో ప్రతి ఒకటి రిలీజ్ చేయబడింది ఎందుకంటే దేవుడు నేను సమృద్ధిగా ఆశీర్వించాలంటే నీకు బహుగా ధనం అనుగ్రహించాలంటే ఒక సీక్రెట్ రిలీజ్ అయ్యింది ఏంటంటే ఆయన సేవ పరిచయ కొరకు నేను సమర్పించుకుంటాను ధనాన్ని అన్నప్పుడు ధనమిస్తుంది లేకుంటే నేను మిద్దలు కట్టుకుంటా కాళ్ళు కట్టుకుంటా అంటే అది రాదు అది రెక్కలు కట్టుకుని గీడిపోతుంది కదా విత్తన కాలం కాబట్టి పేదరికంగా లైఫ్ లాంగ్ రోడ్ తిల్లుండలేకపోతుంది చివరికి ఏ రూపకం కూడా మనము మన సాక్షులని చెప్పుకోలేని స్థితిలో ఉంటాం అన్నట్టు మన లైఫ్లో ఎన్ని సమస్యలు అవి కాబట్టి ఎందుకు ఈ విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే నిమ్రోదు బహుళ నిపుసరు హాము సంతతి వాడు నుంచి వచ్చినవాడు అయితే ఈ నిపు సారీ నెప్పుసర్ అంటున్నా నిమ్రాద్ గురించి మనం మాట్లాడుతున్నాం నిమ్రవదు కనాను సంతతి అయితే హాము సంతతి నుంచి వచ్చినవాడు ఈ నిమ్రోజు ఆ పెద్ద కుమారుడైన షేము సంతానము మూడవ కుమారుడు అయిన యాకత్ సంతానం మీద ఆ అధికారాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి శరీరానుసారమైన జీవితం అన్నట్టు తర్వాత నిమ్రోజు మైటీ హంటర్ అని పేరు పొందుకున్నాడు కదా అంటే ఆయన ఆయన బాణాలు విసిరేవాడు అన్నట్టు బాణాలు విసిరేవాడు కాబట్టి అందరు భయపడేవాళ్ళు అన్నట్టు బహుశా అయితే నిమ్రోదు గురించి మనము అంతగా ఎప్పుడు దీర్ఘ ధ్యానించలేదు కానీ నిమృద్దు జీవితం బహు పాపూరితమైన జీవితం అవన్నీ ఓపెన్ గా మనం చెప్పలేము కానీ ఇంకేదో రికార్డింగ్స్లో మీరు చూసినారు వింటారు ఇంతవరకు తన సొంత తల్లినే అతన్ని అట్లా మనం చూస్తూ ఉంటాము పర్లేదు దానికి సంబంధించిన విషయాలు మనకు అవసరం లేదు కానీ నిమ్రోదు ఏ రీతిగా అయితే బాబలిని స్థాపించిండో ఎందుకు అంటే మనుషుల అందరము ఐక్యం కలిగి జీవించాల దేవుని సహాయం అవసరం లేదు అనేదే ఆ తాత్పర్యం అన్నట్టు దేవుని సహాయం లేకుండా మనము పరలోకానికి పోవచ్చు ఆకాశానికి ఎక్కిపోవచ్చు అనే ఆ యొక్క యొక్క పరమార్థం అన్నట్టు దాని అర్థం అన్నట్టు కాబట్టి కొంతకాలానికి ఈ బబులోను ఎట్లా తిరిగి జీవించిందన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం నిబుగ నిజర్ కాలంకృష్టిపడికి నిబుగ నిజర్ కి ప్రపంచం అంతటా అటువంటి రాజ్యం లేదని ఆయన రాజ్యము ఎంతగా విశాల పరచబడింది అనేది మనము దాని గంధంలో చూస్తాం తర్వాత ఆ విగ్రహానికి సంబంధించిన కళ దానియలు చెప్పినప్పుడు అది దాన్ని సత్యం కానీ ఆ కళ నెరవేరదు ఆయన తాత్పర్యం కలిగిన వాడు కాబట్టి ఆ ప్రతిమ దాని తల బంగారంది దాని ఛాతి భాగం వెండిది ఇవన్నీ మీకు తెలిసినదే విషయాలు కానీ అటువంటి అటువంటి అటువంటి అంటే కాలాలు అట్లా కాదలకుండా ఉండాలా అన్న తపన కలిగిన వాడు కానీ ఆయనకు ఓవరాల్ వచ్చి ఆ తానే ఆ కల తర్వాత తనంతటా తాను ఒక విగ్రహం పెట్టినట్టు మనం చూస్తాం కదా దాని తర్వాత శత్రిషేక్ అగజ్ఞులు ఆయన అగ్నిగుండంలో పడవేయబడడం దేవుడు కాపాడండి వారు నాలుగవ వ్యక్తి క్షత్రఘ్న శోలు గొప్ప జన సమూహానికి సాదృశం అని మనం గతంలో ఒకసారి చూస్తా ఉన్నాం ఇంకో రీతిగా ధాన్యాలు కూడా గొప్ప జనానికి సాదృశంగా కనిపిస్తూ ఉంటాడు కొన్నిసార్లు మనకి అవి ఇవన్నీ మీకు అర్థమైన విధానాలు ఇవేమి కొత్త బోధ కాదు మీకు బైబుల్ అంతా గుంపులకు సంబంధించిందని నేను చూపిస్తా ఉన్నాను మొదటి నుంచి ఆ సర్పములు తేళ్లు గోపార్జన సమూహము దాని తర్వాత ఆ లక్ష మంది వీళ్ళకి సంబంధించిన సూచనలు బహు తేటగా బైబిల్ అంతటా కనిపిస్తా ఉంటే ఈ రోజు మీకు మళ్ళా నేను చూపించబోతున్నాము ఆశ్చర్యంగా ఉంటే ఈ బైబిల్లో ఇవన్నీ వెతుకుతామంటే ఆ ఎంతో సంతోషము ఆనందము ఇవన్నీ జీవము ఇవన్నీ ఎంతో విలువగలవి అన్న ఆ ఆసక్తి అధికమవుతా ఉంటుంది చదివితే కొద్దీ చదివే కొద్దీ సమస్తమే పెంటూపలాగా అనిపిస్తుంది రిమీటెన్ చదువుతామంటే ఇంతకాలం వేస్ట్ చేసినామే అనిపిస్తుంది ఇంతకాలం పోగొట్టుకున్నామే అనిపిస్తుంది ఇందులో ఉన్న సీక్రెట్స్ ఎన్నో చూసినా ఇందులో సీక్రెట్స్ నేను ఎన్నో చూపించిన ఏ రోగం నీకు టచ్ కావద్దు సీక్రెట్స్ ఉన్నాయి రోగాన్ని విడిచిపెట్టుకోవాలంటే సీక్రెట్స్ చూపించిన నేను మీరు ఎట్లా అభివృద్ధి పొందాలన్న సీక్రెట్స్ చూపించిన మీరు ఏ రోజు కూడా మీ పిల్లలు ఎప్పుడు బిచ్చెత్తుకోరు అని వాక్యం ఆ సీక్రెట్ నేను చూపించిన మీ పిల్లలు ఆర్థికంగా మీ పిల్లలు ఎట్లా ఫలిస్తారు సీక్రెట్స్ ఉన్నాయి అందులో దాని తర్వాత నువ్వు దీర్ఘాయం కలిగి జీవించాలా అంటే సీక్రెట్స్ ఉన్నాయి ఎన్నెన్నో సీక్రెట్స్ బయపులోనే వీటిని విడిచిపెట్టి ఈ లోకం తట్టు ఉంటాము ఆ యూట్యూబ్ చిట్కాలు వాడుతూ ఉంటాము చూసినాం కదా లాక్డౌన్ టైంలో కోవిడ్ టైంలో అన్ని కాషాయాలు తాగి గొంతలంది జడగట్టుకున్నవారు పోయి హాస్పిటల్ పడ్డవారు కడుపు ఈ సొంత కానీ ప్రభువు తన తలంతులు మనకు అనుగ్రహించడానికి ప్రభు క్రీస్తు కలిగిన మనసు నాకు కావాలని ప్రార్థనే అవసరం క్రీస్తు కలిగిన మనసు అంటే ఏదో తెలుసా ఎవరికైనా నాజీలు చేపట్టే జీవితమే నేను చూపించిన క్రీస్తు కలిగిన మనసు అంటే ఆయన దాసుని స్వభావం కలిగిన వాడు అదే ఆ మనసు నీకు నువ్వు దాసుని జీవించడం నేర్చుకోవాలా దాసురాళ్ళ జీవించడం నేర్చుకోవాలా అంటే ఇతరుల బాగోగులు ఆలోచించేవారిలాగా ఇతరులకు సేవ చేసేవారిలాగా మీరు ఉండాలా ఇంటి దగ్గరకు వచ్చాక ఎన్ని గంటలు ప్రారంభం చేసినా వేస్టే ఎన్ని దినములు నలభై దినాలు ఉపవాస సాధన చేసినా వేస్టే క్రీస్తు కలిగిన మనసు చివరి స్థితి కదా నాజీరు చేపడ్డ జీవితంలో చివరి దశ క్రీస్తుకి బానిస క్రీస్తుకి ఖైదీని నేను బాగుండు సర్వేంటా క్రీస్తుకి బానిసని నేను కాబట్టి నాకు ఇంకా వేరే వ్యామోహాలు అంటూ వేరే కోరికలు అంటూ ఎప్పుడు ప్రభువే నాకు కావాల్సింది ఎక్కడికి పోగలను అందరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారేనన్న మీరు కూడా వెళ్ళిపోతారంటే ఎత్తునంటున్న మేము ఎక్కడికి పోవాలి ప్రభుత్వ సమస్తం మీరే ఆ తప్పన ఆ ఆలోచన నీకు ఈ దినం అవసరం ప్రతిదీ ప్రభులోనే ఉంది ఇంకా నువ్వు ఆయన తప్ప ఇంకెక్కడికి పోయినా కానీ ఆయనకు పాత్ర కాకపోతేవేమో బహుశా జాగ్రత్తగా ఉన్నాడు నేర్చుకోవాలి కాబట్టి బొబ్బులు కి ఇస్రల్ ప్రజలందరూ చెరకొని పోబడ్డరు అని మనం చూస్తాం కదా ఇర్మియా గ్రంథంలో ఇర్మియా బహు గొప్ప ప్రవక్త బైబుల్ అంతటా బహుగా దుఃఖంలో జీవితాన్ని ముగించిన ప్రవక్త ఎవరంటే ఈయన ఒక్కడే ప్రవక్తలు కూడా బాధపడి ఏడ్చిన రాజులంతా ప్రార్థన చేసినారు దేశం గురించి రాజుల గురించి రాజుల గురించి ప్రార్థన చేసిన వారు ప్రజల గురించి బాగా ప్రార్థన చేసే వాళ్ళు ప్రవక్తలు యాజకులు కాదు ప్రజ ప్రవక్తలు దేశాల గురించి ప్రజల గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు విజ్ఞాపన చేస్తూ ఉంటారు దేవుని సైన్యాలు దేవునికి ప్రవక్తలు అంటే చాలా ఇష్టం సారీ అయితే నిహమ గురించి ఒక రోజు మరీ దీర్ఘంగా నేను మీకు చూపిస్తాను కానీ ఈ రిజర్ ఈ దినం మటుకు కొన్ని ముఖ్యమైన అంశం ఎందుకు ఇతను మన ప్రభువుల నీడ వంటి వాడు అన్న విషయాన్ని నేను మీకు చూపించేస్తాను ఈ దినం కాబట్టి నిహామిక రంగం వెళ్ళినప్పుడు మీరు ఏం చూస్తారంటే ఇదంతా ఐదవ శతాబ్దం అంటే మన ప్రభుకి ఐదు సంవత్సరాల ముందు జరిగిన చరిత్ర అనేటిది బొబులోను జరగొని పోయిన వాళ్ళలో రాజుల పిల్లలు అనేక మనం చూస్తాం అది ఎక్కడ దాని మొదట ధ్యానిలో యూధ రాజుల రాజకుమారులు అనేక మంది నపుంసకులుగా చేయబడి అక్కడికి తీసుకెళ్ళినారు అందులో దానియలు కూడా నపుంసకులుగా చేయబడ్డాడు శత్రు మిషక్ అభిజ్ఞలు కూడా నపుంసకులుగా చేయబడి వారందరినీ నపుంసకుల అధిపతి అయిన నెల అప్పగించారు అది మనం చూసినాము గతంలో ఎన్నిసార్లు దాని తర్వాత దాని జీవన విధానం ఎట్లుండే ఎందుకంటే నపుంసకులు చేయబడ్డాడు కాబట్టి ఆయనకి ఇంకా ఏ వ్యామోహం లేదు లైఫ్ లో ప్రభు తత్వం అందుకే ఏసులో చూడగలిగిండు దావి దాని మనుషుకు మనని దర్శనం చూడగలిగిండి తండ్రిని చూడగలిగిండు అనేకమైన ప్రకా ఉన్న జీవరాశులని చూడగలిగిండు ఈ బొబ్బూర్కి సంబంధించిన విషయాలే ఏదైనా నేను మీకు కొన్ని చూపిస్తాను నిహిమ్య గ్రంథం నుంచి అయితే హైదరాబాద్ దశాబ్దంలో ఏం జరిగింది అనేది మనం చూడబోతున్నాం ఇప్పుడు దానికి ముందు ఏం జరిగింది దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు ఇసల్ పదులు అందరూ బాణిసల్లాగా వెళ్ళిపోయారు ఆ నేర్పు తన సైన్యాధిపతి దండెత్తి వచ్చినప్పుడు ఇసల్పదు వాళ్ళందరిలో అనేక చంపేసి ఆ యవనస్థులను అందరినీ తీసుకెళ్ళారు పేదవాళ్ళని ఆశ్చర్యం అనిపిస్తుంది పేదవాళ్ళని విడిచిపెట్టేసి మీ పనులు మీరు చూసుకోండి మీరు బతకండి దేశంలో అని పేద దేశాన్ని వదిలిపెట్టి గొప్ప వాళ్ళందరినీ తీసుకోకపోయాడు అనే కొన్ని చనిపోయారు అందుకే అది ఇర్మియ ప్రవచనం ఇర్మియ ఎంతగా చెప్పినా కూడా మీరు వినలేదు బిల్లు ఇసలు పదవి వినకపోవడం ఇర్మియ ఎంత గొప్ప ప్రవక్త ఎన్ని హెచ్చరికలు ఇచ్చినా కానీ వినలే అప్పుడు చెప్పిండు మీరు వినలేదు కాబట్టి దేవుడు మిమ్మల్ని తోసిపుచ్చిండు మీరందరూ బానిసలాగా సెకండ్ టైం మొట్టమొదటిసారి మీరు ఐగుప్తులు బానిసలు అంటే ఇప్పుడు రెండోసారి మీరు బొబులంలో బానిస లాగా కాబోతున్నారు అని హెచ్చరించి కానీ మూడవసారి ఆత్మీయమైపోతుంది క్రైస్తవులు బానిసలాగా తయారవుతున్నారు ఆల్రెడీ పరిపక్వం జరుగుతుంది స్థితి కాబట్టి బానిసత్వం నుంచి బయటికి రావాలా దాని మన ఇరుమియా ప్రవక్త ప్రవచించింది ఏంటంటే డెబ్బై సంవత్సరాలకి మీరు తిరిగి మీ దేశానికి దానియలకి ఆ ప్రవచనం వ్యాపకం ఉంది ఎర్మియా ప్రవచనం కాబట్టి దాని తర్వాత ఏం జరిగింది కొంతమంది వచ్చారు కొంతమంది అక్కడే విడిపోయారు ఈరోజు కూడా ఇస్రాల్ ప్రజలు మన దేశంలో చాలా మంది ఉన్నారు అంటే రెండు వేల పైగా ఈ దేశంలో ఉన్నారు రాజమండ్రి పలాసా ప్రాంతాలలో మనీషి గోత్రికలు ఇంకా ఉన్నారు గుజరాత్ గోతి మరి కొంతమంది గోత్రికలు ఇంకా ఉన్నారు ఇంకటి ఇక్కడ స్థాపించుకున్నారు వాళ్ళ ఇంట్లో వారి మందిరం ఉంది గుజరాత్ లో మందిరం ఉంది వాళ్ళు పెద్ద కాలనీస్ వాళ్ళే ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటాం కదా అనేక మంది ఇస్రాయలి గోత్రికుల వారు ఇంకా ఉన్నారు ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన దేశంలో ఉండడం అందుకే దేశానికి దేశస్తులకి ఇండియా అంటే ఇష్టం ఎందుకంటే మనం వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినాం వాళ్ళకి ఇష్టం ఉండాలని మనం ఆశ్రయిస్తాం అనేది కాదు ఆ రోజు అనేది ఇండియా అందరికీ ఆశ్రయించింది ఎందుకంటే ఇది ఒక దేశం లాగా లేదు ఇది ఒక ఖండంలాగా ఉండేది అయితే వీళ్ళు తిరిగి ఇస్రాయల్ దేశానికి రావాలా దానికి సంబంధించిందే ఈ నెహమియా అని అయితే నెహేమియా ఎవరు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి అవి టిలైన్ మనలో సరిపోయినా మీకు చూపిస్తారు కానీ ఈ దినం మటుకు నెహేమియా ఒక యూత్ చెలకు ఏ రీతికైతే ధాన్యాలు చెదరకు వీళ్ళందరూ కొనిపోబడినారు అట్లనే ఇతను కూడా ఒక కొనిపోబడేవాడే కానీ ఇతని గురించి మనం ఎక్కడ చూస్తామంటే బబులోని కాలము నిబ నిజర్ కాలముగా కాకుండా ఆ పారసిక రాజుల కాలంలో మనం చూస్తాం ఎందుకంటే భవన రాజు జరిగిన స్టోరీ ఇది పారసిక రాజులు వచ్చి దాన్ని కబ్జా చేసుకున్నాక ఆ నిక నిజర్ అతను చనిపోవడం మనం చూస్తాం దాని తర్వాత జరిగిన స్టోరీ ఇది అంత అన్నట్టు అయితే కోరేషనే రాజు రావడము అక్కడ నిహమ్య ఆ రాజు దగ్గర అతనికి ఆ పాత్రలో ద్రాక్షరసం పోసి ఇవ్వడం అక్కడ నుంచి స్టార్ట్ అయినది ఈ యొక్క అధ్యాయం ఈ పుస్తకం కాబట్టి నిహమ్య ద్రాక్షరసము పోసేవాడు అని అర్థం ఓ రీతికి అతని పని కాబట్టి ద్రాక్షరసము అప్ప ఇచ్చేవాళ్ళు ఎవరు అనేది మనం అర్థం చేసుకుంటే మొట్టమొదటిసారి మనం చూస్తాం కొత్త నిన్న పుస్తకాలలో మన ప్రభు పసుక పండుగ రోజు తన శిష్యులకి అనుగ్రహించాడు కదా ఈ పాత్రలో ఉన్నది నా రక్తం దీన్ని తీసుకున్న జ్ఞాపకం చేసుకోండి అని జ్ఞాప చెప్తా కదా కాబట్టి మిహమియ మొట్టమొదటిసారి ఏ రీతిగా పరిచయం చేయబడుతుంది ఒక కప్పు బీర లేక ఆ యొక్క ద్రాక్ష పాత్రలో ద్రాక్ష పాత్రలో ద్రాక్ష రసం పోసి ఆ రాజుకి అప్పగించేవాడు ఎవరి రాజు అంటే అహేశ్వరరాజు అహేశ్వర రాజుకి ఇతను ఆ యొక్క పోసి అప్పగించేవాడు అయితే ద్రాక్షరసము పోసేవాళ్ళు బహుగా పరీక్షింపబడ్డవారు వాళ్ళలో ఎటువంటి కల్మషం లేకుండా వాళ్ళలో ఎటువంటి మోసము దగ కుట్ర ఆ పన్నాగాలు చేసేవారు కాకుండా యథార్థంగా ఉండేవాళ్ళని ఎన్నుకుంటారు అన్నట్టు ఎందుకంటే వాడు అందులో పాయిజన్ బోస్ కూడా తాపొచ్చు రాజు చంపాలనుకుంటే కాబట్టి ఎంతగా పరీక్షించబడితే కానీ నిహమ్య ఆ దశకి ఎదగలేదు అనేక పర్యాలు నేను చెప్తుంటాను కొంతమందికి బళ్ళ ఇవ్వాలంటే భయపడతారు కొంతమంది బల్లలో పాల్పొందంటే భయపడుతుంది ఎందుకంటే మనకు తెలుసు బలలో అయోగ్యత పాలు పొంది చచ్చిపోతుంది తరగా లేక నీ ఆయుష్ తగ్గిపోతుంది లేక నీకు పలు రకాల రోగాలు వస్తే ఏ మందులేక అవి స్పందించవు బహు పవిత్రంగా పరిశుద్ధమైన హస్తాలు హృదయాలు కలిగిన వారే పవిత్రమైన హస్తాలు కలిగిన వారే నీతి మంతులుగా ఉన్నవారే యథార్థంగా జీవించిన వారు తప్ప అందులో ఎవరు పాల్పొందలేరు ఎందుకంటే ఆయన శరీరం అది ఆయన యథార్థవంతుడు పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు కాబట్టి నీతి మంతులే అందులో పాల్పొందాలా యథార్థం ఉండేవారి అందులో పాల్పొందాల కాబట్టి మరి పాలు పొందేవాడికి సంబంధించింది పాలు అది పంచుకునేవాడికి మరి బహు ఆసక్తిగా ఆ కలిగిన వాడై ఉండాలి కదా పరిశుద్ధతలో కాబట్టి మనం కూడా సేవపరిచయంలో బహు జాగ్రత్తగా ఉండాలా ఎవరు బల్ల విరుస్తున్నారు వారి బ్యాక్గ్రౌండ్ ఏంది ప్రభువా నాకు చూపించిన ఆయన అడగాల ప్రార్థన లేకపోతే ఆయన చూపించాడు ప్రతిదీ విధానం ఇదే నువ్వు ప్రభుని అడగకపోతే మటుకు నీకు చూపించాడు ఈ బాధ్యత అడుక్కోవడం కాబట్టి ప్రభా ఇవి నాకు చూపించినైనా వీటన్నిటిని నేను తెలుసుకోవాల ప్రభావ ఈరోజు నేను పాల్పొందా లేదా ఈ బల్ల విరిచే ఇచ్చే విర్చే వాళ్ళు ఎవరు ప్రభు వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి వారి గుణం ఏది ప్రభు అదే రనం కూడా బహు జాగ్రత్తగా ఎన్నుకోవాలి ఎవరి ద్వారా బల్ల వినిపించాల ఒక సాక్ష్యం లేని వాడు బల్ల ఒక ఫెయిల్డ్ పర్సన్ తన జీవితంలో మళ్ళీ ఎట్లా ఇవ్వగలడు నీకు ఒక సాక్ష్యం ఉండాలి పరిశుద్ధత విజయం జయించిన వాడమై ఉండాలని నీ సమస్యల మీద నీ సాక్షి నీ యొక్క కష్టాల మీద ప్రతి దానిలో విజయం సంపాదించడం ఉండాలి ఎందుకంటే ఆయన విజయవంతుడు కదా రోజు పత్రిక ఎన్ని రెండు ఆయన విజయవంతుడు కాబట్టి ఆయన యోగ్యుడు నువ్వు కూడా అంటే పాపం మీద విజయం పొందిన వాడు ఆ విజయాన్ని నీకు అనుగ్రహించి నీ వాడు ఆ విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు బలం విరవగలవా కాబట్టి బహు జాగ్రత్తగా మనము బలం విరవాలంటే నువ్వు ఉపాస ప్రార్థన చేయడం నేర్చుకోవాలి తీర్మానించుకోండి మీరు ఉపాస ప్రార్థన చేయకపోతే మీరు బలం విరవద్దు ఎవరన్నా కావచ్చు కదా ధగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాడు ఒకసారి చూడండి నిహామియా గ్రంథము మొదటది అయితే ఇక్కడ మొదటి అదే మనం చూస్తాము సకల్యా కుమారుడైన నిహమ్య యొక్క చర్యలు అనే ఆరంభమవుతుంది ఈ వాక్యం ఈ యొక్క అధ్యాయం ఒకటి నిహమ్య ఏమేమి అనేది ఇక్కడ ఉన్నాయి అన్నట్టు అయితే ఇరవైవ సంవత్సరంలో కిస్లేపు మాసమున ఇస్రాయల్ దేశ క్యాలెండర్సు కిస్లేపు మాసమున మీకు తెలుసు నెల ఇట్లా కొన్ని నెలల పేర్లుంటాయి అక్కడ కిస్లేపు మాసమున నేను శుషను కోటలో ఉండగా సహోదరులలో హనానీయను ఒకడును యూదుల్లో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషములో తగ్గించుకుని యూదులను గూర్చి ఎర్శలేమును గూర్చి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఈ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు మరియు ఎర్శలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవి అని నాతో ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడిచి ఎంత మందికి ఈ వాక్యం ఈరోజు జ్ఞాపకానికి వస్తుందో నాకు తెలియదు ఈర్శల్యము పట్టణము కొకారంలో కూలిపోయినయి మందిరము శిథిల స్థితిలో రాళ్ళు నిండిపోయిన కూలిపోయిన రాళ్ళన్ని శిథిలంలో అయిపోయి మందిరంలో ఉన్నాయి అది అది విన్నప్పుడు హననీయ ఏడుస్తా ఉన్నాడు నేను ఒక్కసారి సడన్లీ ఓ నా మైండ్ ఓపెన్ అయిపోయింది ఏశ్ ప్రభు ఎరుశలేము చూసినప్పుడు ఏడిచ్చిండా లేదా రెండవ చిహ్నము నేహం మన ప్రభుకి వంటి వాడు మొదటిది ద్రాక్ష రాసం రెండవది ఆయన ఎరుసలేము స్థితిని చూసి ఏడుస్తున్నవాడు ఈ రోజు ఎరుశలేం గురించి ప్రార్థించుడి అని ఉన్న ఒక వాక్యాన్ని తీసుకొని ప్రకృతి సహజంగా ఉన్న ఎరుశలేం గురించి అందరూ ప్రార్థన చేస్తారు కానీ అసలైన ఎరుశలేము క్రైస్తవులు అని తెలుసుకోలేని స్థితి సంఘం ఈరోజు ప్రపంచమంతట థియోలోజియన్స్ ఎవ్వరు గ్రహిస్తలేరు మరీ తేటగా ప్రభు మనకు అవి చూపించాడు పౌలు విశేషంగా దాన్ని వాటిని అన్ఫోల్డ్ చేసి చూపిస్తాను బయటికి ఒక ఒక ప్యాకెట్ ని విప్పి అందులో రహస్య ముందు చూపించేసి ఆయన భయం రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో అధ్యాయము పదో అధ్యాయము పదకొండో అధ్యాయము దళితుల రాష్ట్ర పత్రిక ఆయన ఎంతగా ప్రయాసపడిండో క్రైస్తవులే యూదులు క్రైస్తవులే ఇస్రాయల్లు పితూరు రాసిన పత్రికలు చేస్తాము పరిశుద్ధ జనంగం ఎవరు క్రైస్తవులే ఒకప్పుడు జన జనం కాదు మనం కానీ ఇప్పుడు జనంగా పిలవడుతున్న ఎందుకు ఆయన మరణ భూస్తాపంలో పాల్పొందినం కాబట్టి వాపసం పొందుతున్నాం అన్నట్టునే అర్థం అది కదా ఆయన మరణ భూస్తాపంలో పూర్ణంలో ఆయన వాడు ఆయన బిడ్డ క్రీస్ అబ్రాము సంతానం అనబడినది ఇస్సాకు సంతానము అబ్రాహం సంతానం అనబడదు ఇస్సాకు వలన కలిగిన సంతానము సంతానము అనబడదు అని ఎందుకు రాక్షణం చెప్పండి మళ్ళీ నిజమైన సంతానం ఎవరంటే అబ్రాహము సంతానం ఆ సంతానము క్రీస్తే అబ్రాహం సంతానం క్రీస్తే క్రీస్తు పక్షంగా ఉన్న మనమే అబ్రాము పౌలు గణిత రక్షణ కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రార్థన చేయాల్సింది ప్రకృతి సహజమైన ఎరుసలం గురించి కాదు అది బానిసత్వంలో ఉంది అనేసి గల్తీ రాష్ట్రపత్రిక పౌలు జ్ఞాపకం చేస్తుండ్రు పైన ఎరుశలం వేరే క్రిందున్న ఎరుశలం వేరే రెండు ఎరుశలంలున్నాయి అంటాడు అతనే చెప్తాడు అక్కడ కాబట్టి ఈ దినము నిజంగా విశ్వాసైతే ఈ సత్యాన్ని గ్రహించి క్రైస్తుల గురించి ప్రార్థించు వాళ్ళు చిత్రవర్త అనుభవిస్తున్నారు ప్రపంచం గోపజన సమూహం అందరు మరణంలోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది చిక్కబడిపోయినారు ఆల్రెడీ ఊరల తీర్పుకు సంబంధించిన బోధ అంతా అదే కదా సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న క్రైస్తవులు అందరూ చిక్కబడుతున్నారు బోయవాని ఉరిలో పడ్డా వాళ్ళందరూ చెక్క చిక్కబడి రథాలలో బంధించబడి పోతున్నారని జకర గ్రంథాలు మనం మిడతల దండు వచ్చి వారందరినీ కప్పిపుచ్చింది అనేసి ఐదవ బుర్రనా చూస్తాం మనము ప్రధాన గ్రంథంలో ఐదవ బుర్రలు చూసినాం మనం అనుకున్నాం పోయిన సరే నెక్స్ట్ సండే మనం అది చూడబోతున్నాము కానీ మతపరమైన జీవితంలో ఉన్న వాళ్ళందరూ ఐహిక విషయాల చేత చిక్కబడుతూ ఉంటారు దాని తర్వాత ఒక లగ్జూరియస్ లైఫ్ కి అలవాడబడ్డ క్రైస్తవులు జీవితం అంటాం దాన్ని వీరు వీరు వారవకరడు మన ప్రభు కాబట్టి సుఖానుభవాన్ని ఆశ్రయించిన జీవితం అమాంత గొప్పతనం వస్తే ఎట్లా దాన్ని ఎదుర్కోవాలో తెలియని క్రైస్తవ జీవితం అందుకే సూసైడ్ చేసుకుందాం అని పరిగెత్తుతారంట కొండల మీ మించి దుంక నిక్కి నీళ్ళలో దుంకడానికి ప్రయత్నం చేస్తారంట సూసైడ్ చేసుకుని కానీ నీళ్ళు అంటే నేను నేను పర్మిట్ చేయను కొండలంటే నేను పర్మిట్ చేయను మిమ్మల్ని మీరు ఎట్టి పర్సన్ సూసైడ్ చేసుకోవడానికి వీలు మీరు శ్రమ అనుభవించాల్సిందే కాబట్టి రహమ్య ఎందుకు అంత బాధతో అట్లా ఏడుస్తా ఉన్నాడు ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుంటే ఏడ్చి కొన్ని దిన దుఃఖంతో ఉపాసం ఉండి ఆకాశం అందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిండి ఈ సీక్రెట్ మీరు అర్థం రోజు మీ ప్రార్థనలో దుఃఖం మీ ఉపాసంలో దుఃఖం మీ ఉపాసలలో దుఃఖం ఉందా మీరు మీకు నిజంగా ఏడిపోతుందా ప్రార్థన చేస్తుంటే కన్నీళ్ళు దొరుకుతా ఉంటాయా మీ చెంపల మీద నుంచి ఎంత మంది చనిపోయినారో మీకు తెలుసా నేను ఒకసారి ఒక సాక్ష్యం వింటా ఉన్నాను మాస్టర్ సాక్ష్యం ఆయన చర్చ్లో ఇది ఎక్కడా సౌదీ అరేబియా అక్కడ ఎక్కడో అరేబియన్ కంట్రీ ఇరాన్ అనుకుంటా ఇరాన్ చాలా సంస్థ స్టోరీ ఇది సాక్ష్యం పోయిన ఆదివారం వచ్చిన ఫ్యామిలీ నెక్స్ట్ ఆదివారం రావట్లేదు చర్చికి ఏమైందంటే ఎక్కడమే రావట్లేదు అంత భయంకరమైన కళలో మనం ఉంటుంది అమ్మాంతంగా మాయమైపోతున్నారు కొన్ని ఓపెన్ గా చెప్పలేని లేదు మనకు వాళ్ళ సంతానం ఏమో విస్తరిస్తా ఉంది వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఫిఫ్టీ మనం అయితే ఏ దేశమైనా కబ్జా చేసుకొచ్చాను ఇది తెలిసిన తెలియక యూరోపియన్ సంతానం పిల్లల్ని కారణం మానేసంతానం తగ్గిపోయింది క్రైస్తవుల సంతానం వీళ్ళ సంతానం పెరిగిపోయింది నైజీరియా దేశానికి కబ్జా చేసుకున్నారు అల్బానియా దేశాన్ని కబ్జా చేసుకున్నారు ఇండోనేషియాని కబ్జా చేసుకున్నారు మోర్ దెన్ 60-70% పర్సెంట్ పాపులేషన్ అయిపోయింది అసలు పాపులేషన్ అసలు దేశస్తులు చిన్న గుంప అయిపోయింది వీళ్ళ గుంపు పెద్దది అయిపోయింది ఆఫ్రికాలో అన్ని దేశాలని కప్లెస్కున్నారు అట్లా ఇది సత్యం తెలియక క్రైస్తవులు పిల్లల్ని కానీ మానేసిండ్రు అక్కడ ఏమైతుంది చెప్పండి భవిష్యత్తులో సేమ్ స్టోరీ అవుతుంది ఇక్కడ కూడా సరే దానికి నేనేమి రోషం గుట్టించాలని మాట్లాడతాను కానీ మనకు తెలుసు ఇది ఆత్మీయమైంది సంతానం అబ్రాహ్మ సంతానమైనంత మాత్రమే సంతానం కాదని బైబుల్ సెలవిస్తుంది కాబట్టి క్రీస్తు పక్షంగా మనం అబ్రాహ్మ సంతానం కాబట్టి నెహమ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే నీ ప్రార్థన జీవితంలో దుఃఖం ఉండాలా నువ్వు ఉపాసం కనీసం వారం ఒక రోజన్నా ఉపాసం ఇవ్వడం ప్రయత్నించి శరీరం ఒక పూటకు అలవాటైతే కొంతకాలానికి రెండు పూట్లకి అలవాటు అవుతుంది కొంతకాలానికి ఫుల్ డే అంతా ఉపవాసం ఉండగలవు మరి కొంతకాలానికి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఉండగలవు సరే అప్పుడు వాటర్ తీసుకోవచ్చు ఎందుకంటే వాటర్ చాలా అవసరం బాడీకి ప్యూరిఫికేషన్ కాబట్టి వాటర్ జస్ట్ వాటర్ తాగొచ్చు సరే కొన్ని సంఘాలలో జ్యూస్ తాగుతారు కాఫీ టీన్ తాగుతారు మీ ఇష్టమైన డ్రై ఫాస్ట్ అంటాం డ్రై ఫాస్ట్ అంటే గట్టి పదార్థాలు తీసుకోరు కానీ ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటారు కొంతమంది కొన్ని నియమాలు మనం కూడా తెలుసుకోవాలా ఈయన చూడండి ఉపాస దుఃఖంతో ఉపాసం ఉంటాయి నీ కొన్ని దినముళ్ళు ఉపాసం ఉండి ఏం చేస్తున్నాడు చాలా మంది దగ్గర ఒక బలంత నేను గమనిస్తాను ఏం ఉంటే నీ స్వార్థ కొరకు ఉపాసం ఉంటావు నీ కుటుంబం కొరకు నీ కొరకు రక్త సంబంధాల కొరకే ఉపాసాలు ఉంటాయి కానీ విజ్ఞాపన ఉపవాస ప్రార్థన ఎవరైనా నేను ఛాలెంజ్ చేస్తాను పాస్టర్ సంఘస్తుల కొరకు ఉపాసం ఉంటాడా సంగస్తల కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఉపాసం ఉండటం నిఘనలే కలిగిన హృదయం అనేది మన ప్రభు ఉపాసంతో తో ఆయన దుఃఖం ఎంతో భయంకరంగా ఉంది రక్తము కాడుతుంది చెమట రక్తంగా మారింది ఆయనలో అటువంటి వేదన కష్టాలలో వాళ్ళని చూస్తే ఆయన బాధపడేవాడు ఏడ్చేవాడు మన ప్రభు ఏడ్చేవాడు ఏడ్చలేము చూసినప్పుడు ఏడ్చిన కదా నీకైతే మరి అటువంటి స్థితి ఉందా లేదా క్రీస్తు కలిగిన మనసు అంటే అదే కదా ఇతరుల భాగోలు ఆలోచించేవాడు రాజు అంటే రాజు ఇతరుల కష్టాలను అర్థం అర్థం తీసుకొని ఆదుకునేవాడు మరి అటువంటి గుణగణము మనమందరం పొందుకోవాలా ఈ వాక్యం హెచ్చరిస్తా ఇక మీద ఇప్పుడు నీకు మంచి అవకాశం ఇచ్చిన దేవుడు నాకు బాధపడుతుంది కొన్నిసార్లు ఇది సపోజ్ నీకు జాబ్ లేదనుకో బ్రదర్ వెస్ట్ టైం నేను సేవ్ చేయాలా సిగ్గుతవాడు జాబు సైతానుడు నీ ని వదిలేదా నీకు జాబ్ పోయిందంటే నువ్వు ఉపాసం ఉంటే ప్రార్థన చేసి సేవ పరిచయాకు వెళ్ళిపోలా ఫుల్ టైం తరక జాబ్ వస్తుంది అది ఎన్ని సాక్ష్యాలు మన భిన్నము మన గురించి కానీ నీ ఉపవాస ప్రార్థన ఇతరుల భాగముల గురించి ఉన్నదా అది వేదనతో ప్రజలు నశించిపోతున్నారు అన్న వేదన నిహమేకుంది అదే రీతిగా ఎర్శలని చూసి ఏడ్చిండు మన ప్రభు ఎందుకు ఎన్నిసార్లు నేను నిన్న కాపాడినా నిన్ను ఎన్నిసార్లు నేను కాపాడాల అన్న వేదనెందుకు నన్ను గుర్తించలేకపోతున్నారు నేను చేసిన క్రియలను చూసినా కనీసం గుర్తించండి అని తన బాధని ఎంతగా వ్యక్తపరిచిండు మీ మధ్య చేసిన ఈ యొక్క అద్భుతాలు సగమ గోమర కాపరస్తుల మధ్య చేసి ఉంటే వాళ్ళు ఎప్పుడు రక్షణ పొందేటోళ్ళు అంటాడు ప్రభుత్వం బాగు వాక్యం కాబట్టి నేను ప్రార్థన మీరు తర్వాత ధ్యానించండి ఇదంతా ఆయన ప్రార్థనకు సంబంధించింది ఆయన ప్రార్థన ఎట్లా స్టార్ట్ అవుతుంది చూడండి ఎట్లనగా ఆకాశం అందున్న దేవ యహోవా భయంకరుడవైన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచి వాడా ఏదైనా నువ్వు ప్రార్థన చేయలే నిబంధన నాతో స్థిరపరిచిన నా జీవితంలో స్థిరపరిచిన నా కుటుంబంలో స్థిరపరచు నిశ్చితం పాలకొని భూమి మీద నా జీవితం నెరవేరినాకా నా కుటుంబంలో నెరవేరుగాక నా వంశంలో నెరవేరినగా భవిష్యత్తులో మా వంశాలలో మా ఇంటి గోత్రంలో నెరవేరినగాక మా దేశంలో నెరవేరినగాక అని మనం ప్రార్థన చేయడం ఈ దినం ఆ నిబంధనను నీ చెవి నీ నేత్రంలో తెరిచి నీ సన్నిధిని దివరాత్రంలో నీ దాసైన ఇస్రా ల నేను చేయు ప్రార్థన అంగీకరించును ఇది సీక్రెట్ మనము ఇతరుల పక్షంగా ప్రార్థన చెయ్యొచ్చా లేదా అని చాలా మంది అడుగుతుంటారు మనం చేస్తాం ప్రవ్వా ఈ బిడ్డ పాపాలు క్షమించినైనా ప్రార్థన చేస్తాం మనం దాని ప్రార్థన చూపించిన గతంలో దానిలు ప్రార్థన చేసిన నా పాపం క్షమించిన నా దేశ ప్రజల పాపం క్షమించినైనా ప్రార్థించినా లేదా ఇక్కడ నిజంగా ఏమని ప్రార్థన చేస్తుంది చూడండి ఈ దాసులైన ఇస్రాయలీల పక్షంగా నేను చెయ్యి ప్రార్థన అంగీకరించును నీకు విరోధంగా పాపం చేసిన ఇస్రాయలీల కుమారుల దోషంను నేను ఒప్పుకొని చిన్నాను ఇదేమన్నా ప్రార్థన ఎవరైనా అడుగుతారా చెప్పండి ఇట్లా ఎవరన్నా ప్రార్థన చేయవచ్చా మా తండ్రుల పాపం నిమిత్తమై నేను ఒప్పుకోవచ్చా మా తండ్రిలు పాపం చేసిన ప్రభువా వారిని క్షమించినైనా అని బైబుల్స్ చదవరు కాబట్టి వ్యతిరేకస్తులు అన్నట్టు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు నా తండ్రి ఇంటి వారిను పాపం చేసి ఉన్నాను ఒప్పుకోవాల మా ముత్తాతలు నాలుగు వందల సంవత్సరాల తరములు పాపాలు చేసినాయి విగ్రహాలను పూజించారు మంత్రగాండ్లు అవి నడిచేవి విగ్రహాలు వీళ్ళ వీళ్ళ మంత్రాలకి ఊరు ఊరంతా భయపడేటోళ్ళు అంత కఠినమైన మంత్రగాండ్లు మా పూర్వీకులు ఒప్పుకోవాల ప్రభావాలు చేసిన పాపాలను క్షమించిన మా తండ్రులు మా తాతలు చేసిన పాపములను క్షమించు తండ్రి నేను ఒప్పుకుంటున్నాను వాళ్ళ పాపములు నేను నా తండ్రి ఇంటి వారు పాపం చేసి ఉన్నాము నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితే మీ ఆ చెత్త చెత్త బొమ్మలను నిమిషి పూజించి నీ సేవకులను మోస చేత నీవు నిర్ణయించిన ఆగిలనైనాను మేము గై కొనకపోతే మీ తప్పులు ఒప్పుకోవాలా ఎవరన్నా హెచ్చరిస్తే ఖండిస్తే ఒప్పుకోవాలా ఒకవేళ నీకు దేవుడు నిజంగా బయలుపరిచి ఈ ప్రజలు ప్రభు ఈ ప్రజల గురించి నేను ఏం చేయాల ప్రార్థన అంటే ఆయన బయలుపరుస్తాడు నీకు తెలియకుండా నువ్వే ప్రార్థన చేస్తుంటావు భాష దేవాల గురించి అది నీకు అర్థం లేదు ఇందాక చెప్పడం మర్చిపోయాను ఆ విషయం ఒకటే తాత్పర్యం కలిగిన వారు దేవుకి విరుద్ధంగా ఒకటే భాష ఉంది కాబట్టి కాబట్టి దేవుడు వారి భాషలు తారుమారు చేసిండు దాని తర్వాత మనుషులందరూ విడిపోయి రకరకాల దేశాలు పుట్టినాయి అని నేను మీకు చూపించిన గతంలో అంటే భాషలు తారుమారైపోయినాయి ఈ లోకపు భాషలు అన్ని తారుమారు అవి ఐక్యతని సూచించని భాషలే ఏ భాషనే కానీ ఓ వీడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు ఓ వీడు తెలుగు వాడు తెలుగు వల్ల వీళ్ళు వీళ్ళు తమిళ్ వల్ల ఎందుకు బాబేలు గోపురం దగ్గర ఆరంభమైంది వ్యత్యాసాలు దేవుడు భాషలు వ్యత్యాసాల కొరకు క్రియేట్ చేసేడు వీళ్ళు ఐక్యత కలిగి ఉంటే వీళ్ళు ఖచ్చితంగా పర్లో కం వచ్చేస్తారు పాపంతో కాబట్టి దాన్ని అటగించండు దేవుడు కానీ ఆ పోస్తకాలలో మనం చూస్తాము తిరిగి ఆ భాషని దేవుడు వారికి అనుగ్రహించాడు ఏంటది దేవుడు తెలుపు మాట్లాడే భాష ప్రపంచమంతటా ఎందుకు పాపము ఆ రిస్తరించింది అంటే మనం చూశనం ఆ దినం నెఫిలు ఉనే వారు ఉండేవాళ్ళు నోవా కాలంలో ఇంకా నోవ పిల్లల పెళ్ళిళ్ళు కాలేదా ఆ నెఫిలులోనే వాళ్ళంతా పడిపోయిన దేవుతలు పాపం చేసి పడిపోయిన దేవుగుతలు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళ ఆత్మీయ సామ్రాజ్యాలలో వారికి ఉన్న విశేషమైన జ్ఞానాన్ని వారు పడిపోయినాక మనుషులకి నేర్పించారు మ్యాజిక్ మంత్రాలు తంత్రాలు టెక్నాలజీలు గోపురాలు ఎట్లా కట్టుకోవాలా ఆ సీక్రెట్స్ అన్ని వాళ్ళు నేర్పారు మనుషులకు లేకుంటే వానికి ఏం మంత్రం అంటే ఆ పడిపోయిన దేవతత్తులు నేర్పినాయి అందుకు దేవుడు వారిని అందరినీ వీళ్ళకి ఒకటే భాష ఉంటే ఇంకా విస్తరిస్తారు వీళ్ళు దేవుడికి విరుద్ధంగా అందుకని వాళ్ళ భాషలు అన్నిటిని చేసి దేవుడు వాళ్ళలో ఐక్యత లేకుండా చేసేడు కని ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని పరిశుధాత్మక కనిపెట్టుకున్నారో ఆయన వాళ్ళకి తిరిగి పర్లోకపు భాష అనుగ్రహించండి మీకు భూలోకపు భాషలు అవసరం లేదు ఎందుకంటే మీరు ఆకాశవాసులు భూ కాదు మీరు గొప్ప జన భూనివాసులు సర్కముల తేళ్లు నరక కానీ లక్ష మంది పర్లోకపు వాసులు ఆకాశవాసులం ఆకాశ నక్షత్రం మనం ఆడికి పడద్దు మనకి ఎప్పటికక్కడ మనం వెలుగుతూనే ఉండాలి మనం అది మన మన పిలుపు దాని బొమ్ము చేసుకోవద్దు నష్టపరచుకోవద్దు ఎనిమిదవ వర్షంలో నీ సేవకున్న మోక్షతో నువ్వు సెలవిచ్చిన మాటని జ్ఞాపకం చేసుకున్నాము తెచ్చుకోనము అదేదనగా మీరు అపరాధము చేసినలా జనులలోకి మిమ్మల్ని చెదరగొట్టుదను ఎప్పటికైనా ఆయన విధానము ఒకటే తప్పు చేసిన వాడిని శత్రువులకు అప్పగించక తప్పదు దేవుని విధానం అది పాత నిబంధన కావచ్చు క్రొత్త నిబంధన కావచ్చు ఇది ఈ దినము మీకు ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే పాతవి ప్రకృతి సాధ్యమైనవి అయితే క్రొత్తవి ఆత్మీయమైనవి ఆత్మీయమైనవి అయితే కండగడ్డగా ఆ సీక్రెట్ నేను మీకు చూపించిన ఒక వాక్యం ఈ ఆత్మీయమైనవి ప్రకృతి నిజంగా తిరిగి నెరవేరినప్పుడే నువ్వు గ్రహిస్తావు కానీ అది లేట్ అన్నట్టు చాలా లేట్ అంటే పాత నిబంధన కాలంలో శత్రువులు ఇస్ పదల మీదకి వచ్చారు వారిని బానిసలాగా తీసుకుపోయారు పాపం చేసినప్పుడు క్రైస్తవులు పాపం చేస్తే ఆత్మలో ఏం జరుగుతావు తెలుసా సైతాన్ శక్తుల నుంచి పట్టుకుంటాయి నేను నీ శరీరంలోనికి దూరిపోతుంటాయి ఎందుకంటే నీ నీ శరీరానికి ఎన్నో గేట్స్ ఉంటాయి ఒకరోజు నేను చూపిస్తాను గేట్స్ ఇప్పుడు చూపియాను ఏ కేట్ల నుంచి దురాత్మలు లోపలికి వెళ్తాయో నేను మీకు చూపిస్తాను తప్పిసారి ఆసుపత్రిగా ఆరోగ్యంలో ఉన్నాయి ఎట్లా దూరుతాయి కూడా అవి నీ ఈ శరీరంలోకి ఒకసారి దూరిందంటే ఏదో ఒక అవయవాన్ని పడతాయి అవి కిడ్నీస్ అనబట్ట లివర్ అనబట్ట లంగ్స్ అనబట్టచ్చు ఏ గుండెన పట్టచ్చు మేదడున ఏదో ఒక అవయవాలను పట్టచ్చు అది అందుకే డోస్ట్లో ఉద్యమని ఎన్నిసార్లు దానికి నాజీరు చేయబడ్డ జీవితం బహు ప్రాముఖ్యమైనది కోపం ని అసహించుకోవాల వ్యామోహాలు అది ఎటువంటి వ్యామోహాలని కానీ కనులతో నిన్ను నిబంధనలు చేసుకోవాలి యోగ అంటున్నా నేను నా కనులతో నిబంధనలు చేసుకున్నాను ప్రో నేను ఎట్లా చూడగలను పాపం అయితే దేవుడు తొమ్మిదవ వచనంలో ఒక సలహా ఇస్తున్నాడు అదే నిహమయ ప్రార్థన అయితే మీరు నా వైపు తిరిగి నా ఆకలిని అనుసరించి నడిచినలా అంటే తిరిగి వచ్చినప్పుడు నగరికి బుద్ధిగింతం వరకు మీరు తోలివేబడినను అక్క నుండి సహా మిమ్మను కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించేదని నీవు సెలవించేవి కదా ఈ విషయం నీకు అర్థం కావాల మీద వచ్చినాం దేవుడు ఏర్పరచుకున్న స్థలం సిక్ స్ట్రైట్ కోసం మీకు వేస్తా జవాబు ఇవ్వగలరా దేవుడు ఏర్పరచుకున్న స్థలం ఏది చెప్పండి అది శారీరకమైనది కాదు ఎందుకంటే సమాధి స్థితితో మన ప్రభు మాట్లాడేది అయ్యా మాకు గిరిసీమ పర్వతం మీద ఒక మందిరం ఉండే మేము అక్కడ యహోవాని మీ వాళ్ళు వచ్చి దాన్ని కూలగొట్టినరు ఎరుసలేం మందిరంలోనికి మమ్మల్ని రానియకపోతే మేము అంటరాని వార మాకున్న మందిరాన్ని మీరు కూలగొట్టిరి మరి మాకు మందిరం లేదు ఇక్కడ మందిరం లేదు ఇక్కడ మీరు రాణిస్తలేరు మళ్ళీ ఎట్లా అర్థం ఆరాధన చేసుకోవాలా అంటే మన ప్రముఖం జవాబిస్తుండమ్మా ఒక దినం వస్తుంది అది ఆల్రెడీ వచ్చేసింది అది వచ్చేసింది ఇప్పుడు ఆయన అట్లా లాక్కొని వచ్చాడు టైం ని చరిత్రలో భవిష్యత్తులో జరగబోయే టైం ని ముందుకు తీసుకొచ్చాడు గతంలో జరిగిపోయిన భవిష్యత్ కాలానికి తీసుకొచ్చాడు జగత్ పదాలు వేయబడక ముందే గొరపిల మన కొరకు వధింపబడేడు సృష్టికి ముందే అక్కడి నుంచి చరిత్రలో ఎప్పుడో జరిగింది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం దాన్ని తీసుకొచ్చి ఎగ్జాక్ట్లీ మొదటి దశాబ్దంలో పెట్టిండు మన ప్రభుకి సమస్తం సాధ్యం ముందుకు వెనకలికి ముందు వెనకల్కి తీసుకెళ్తా ఉంటాడు నీ యోనా కాలాన్ని ముందుకు తీసుకెళ్తే నీ పరిస్థితి సాధ్యమా కదా అందుకే నేను ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు అనుమానంలో తీసుకొచ్చే దురాత్మ ఏ శ్రీకృష్ణుని లేకపోతే నేను నీ మీదికి తీర్పే మరణానికి అప్పగిస్తాను అంటే ఇంకా నీ దగ్గరికి అనుమానాలు రావాలంటే దురాత్మలు చచ్చిపోతాయి అంటే చాలామందికి అర్థం చేసుకోరు ఆదమ్మ వాళ్ళు పాపం చేసినప్పుడు చనిపోలేదా కానీ ఉన్నారు కదా అంటారు కదా వాళ్ళు ఎందులో చనిపోయినారు ఒక డైమెన్షన్లో చనిపోయినారు ఒక ఆత్మీయ జీవితంలో చనిపోయిన వాళ్ళు కాబట్టి దురాత్మలు కూడా చనిపోతాయి నువ్వు నోరుతో మాట్లాడతాయి మరణానికి నేను అప్పగిస్తున్నా ప్రతి దురాత్మ చనిపోనుగాక అని నువ్వు ప్రార్థన చేసినా వేసుకరిస్తున్నావునా ఆ దురాత్మలు మీ ఇంట్లో పనిచేయడం బంద్ అయిపోతాయి మనం ఇక్కడికి వెళ్ళిపోతున్న వాక్యం కాబట్టి ప్రతి నిబంధనకి వచ్చినప్పటికీ నీకు రెండు సమస్యలు ఏం తెలుసా నీకు కళ్ళకు కనిపించని శత్రువు ఒకడుంటాడు కండ్లకు కనిపించే శత్రువు కూడా ఒకడు ఉంటాడు డబ్బుల్ సమస్య నీకు విశల్పాలకు ఒక్కడే కళ్లకు కనిపించేటోడే కానీ నీకు రెండు కళ్ళకు కనిపించకుండా రాత్రి అటాక్ చేస్తుంటాడు లేకుంటే నీకు వ్యతిరేకంగా నీ ఫైల్స్ టచ్ చేస్తూ ఉంటాడు నీ ఉద్దేశాలను నీకు వ్యతిరేకంగా తయారైతుంటాడు నీకు రావాల్సిన ప్రమోషన్స్ రానియాడు నీకు రావాల్సిన డబ్బులు రానియాడు నీకు అన్యాయం చేయని ప్రయత్నిస్తూ ఉంటారు మనుషులు అవన్నీ కళ్ళకు కనిపించకుండా వాహాటంగా మట్టుకు పక్కింటో ఎదిరినోడు నీకు వ్యతిరేకంగా ఉంటాడు ఆటోలో పోతే ఆటో డ్రైవర్ నీకు వ్యతిరేకంగా ఉంటాడు బ్యాంక్ లకు పోతే గవర్నమెంట్ ఆఫీసులకు పోతే మనుషులు నీకు వ్యతిరేకంగా ఉంటాడు రెండు రెండు దశలు సరే అంత డీటెయిల్ గా మనం చూడండి దేవుడు ఏమంటున్నాడు నువ్వు తిరిగి నా ఆజ్ఞని అనుసరించినా మూర్తి గంటల వరకు మీరు తోలి వేయబడినను మిమ్మల్ని కూర్చి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరుచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదని మీరు నీవు సెలవిచ్చు తె కదా అని ప్రార్థన చేస్తున్నాడు నేహమియా తెలిసి చూడండి నిహమియా మన ప్రభుకి నీడవంటి వాడు అని ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ ఒక రహస్యానికిడు దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలము ఎక్కడ లేదు ఏ ప్రభు సమరసి మాట్లాడే ప్రేమ తెలుసా దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోను సత్యంతోను ఆరాధించమన్నాడు దేవుడు ఆత్మ సత్యము త్రిత్వాన్ని జ్ఞాపకం చేస్తుండే దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించే ఆత్మతోను సత్యము సత్యం అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్ముడు ముగ్గురున్నారు ఆ విషయాన్ని జ్ఞాపకం మీరు చెప్పండి తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్ముడు ఒక్కటే స్థలం అది అది ప్రకృతి సహజమైంది కానే కాదు దాని విలువ నీకు తెలిసిన రోజు నువ్వు ఎంతగానో బాధపడతావు ఎందుకు నేను దీన్ని అనేసి నీ సమస్యల మీద దేవుడు ఏర్పరుచుకున్న ఆరాధన స్థలం అని నేను ఒక సిరీస్ రికార్డింగ్స్ చేస్తాను త్వరలో కానీ ఈరోజు మటుకు మీకు నేను రిలీజ్ చేస్తున్నాను దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలం ఏం తెలుసా ఏసు క్రీస్తు నామం ఆ నామం నా సమస్తం సాధ్యం ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాటలు గైకొనుడి నామంన మీరు తండ్రిని ఏ అవి మీకు అనుగ్రహించబడను అది వర్ధనం సత్యవంతుడు ఏసు క్రీస్తు నామములో ఉన్న పవరు ఎప్పుడు గ్రహించగలవు ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణంగా దేవుడు అని ఆ నామం జ్ఞాపం చేస్తుంది యేసు అంటే రక్షించేవాడు దేవుడు తప్ప కూడా రక్షించలేడు క్రీస్తు అంటే అభిషేకం పొందినవాడు అభిషక్తుడు అంటే పరిశుధాత్మ కండ్లకు కనిపించిన దేవుడు ఆ నామంలోనే ఆయన ఏమంటున్నాడు మీరు దేవుడు ఏర్పరచుకున్న స్థలం అది అని నిహమకి ఆత్మలో తెలియదు ప్రకృతి సత్యం కూడా తెలియదు ఆయన ఏమనుకుంటున్నాడు ఎరుశులేములు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అనుకుంటున్నాడు కానీ అసలునైనా ఆ స్థలము ఏసుక్రీస్తు ప్రభుల ఆ నామంలో ప్రార్థన చేసిన వాళ్ళకు నేను అందుకే ఈ మధ్య సీక్రెట్ ఇది గ్రహించినాక అందరూ చివరికి ఆమెను ఆమెనంటారు కానీ ప్రతి వచ్చ ప్రతి ప్రతి వచనానికి ఆమెను అంటున్నా నేను ప్రభు ఆ ఈ దిన మమ్మల్ని కాచి కాపాడానికి మీకు ఎంతో బాగా తండ్రి ఈ దినం మీ నూతనమైన కృప నాకు అనుగ్రహించు నామమున ఆమెన్ ఆమెన్ ఆమెన్ అని మూడు ఎందుకంటే ఏసు ప్రభు నామము ఆమెన్ ఆమెన్ అనువాడైన ఆయన పేరే ఆమెన్ అందుకే అనేక పర్యాలు ఆమెన్ ఆమెన్ అంటుంటా ప్రార్థనలు అది నాకు రిలీజ్ అయింది అంతే ఈ నియమ మీకు రిలీజ్ అయింది అంతే మీకేమో ఆలస్యం మీరు ఒకటేసారి అంటారు ఆమె నేను పదిసార్లు అంట నామే కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన నువ్వు ఆయన నామం ప్రార్థించడం నేర్చుకోండి ప్రభు నామ ప్రార్థించబ ప్రార్థించేవారు అందరూ రక్షింపబడతారు అంటాడు కదా కాబట్టి ఆయన ప్రార్థన ముగిస్తుంది ఇక్కడ చితకించము నేను కూడా వాక్యాన్ని ముగిస్తున్నా నీవు నీ మహాప్రభావను చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ వీరే ఎప్పుడు ఆయన ఏర్పరచుకున్న స్థలంలో యుహవా చెవియొంగి నీ దాసైన నా నీ నీ నామంను వైభక్తులతో గనపరచుట ఎందు ఆనందించి నీ దాసుల మొరను ఈ దిన నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా ఎంత దయచెప్పున్నట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొంచున్నాను అని ప్రార్థించి నేను రాజునకు గిన్నె అందించేవాడు నై ఏంటిని ఒక అన్య రాజుకి నిహమ్య ద్రాక్ష రాసాన్ని ఏం నేర్చుకుంటున్నాడు ఇందులో నీకు మంచి పేరు ఉంది నెహమ్య అని కానీ నువ్వు ఎప్పుడన్నా అందించినావా? రాజు ఒక అన్యుడికి రాక్షరాసాన్ని అప్పగిస్తున్నారు నేహమ్య నీ సీక్రెట్ నువ్వు అర్థం చేసుకోలే రోజు అటువంటి ప్రార్థన చేస్తే అంటే బహు ప్రార్థన పరుడు అన్న పాయింట్ నేను ఇక్కడ అర్థం చేసుకుంటున్నా మన ప్రభు ప్రతిసారి విశేషంగా ఆయన పరిచయలో ఆరాధన అయిపోయినాక లేక అద్భుతాన్ని చేసినాక రహస్యంగా వెళ్ళిపెట్టాడు మాయమైపెట్టాడు మనుషులు సతపరిచినాక మాయమైపెట్టాడు శిష్యులు ఎక్కడెక్కడో వెళ్తున్నారు జన సమూహంలో సీక్రెట్ వెళ్ళిపోయి ఒక స్థలాన్ని కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయనకి సీక్రెట్ అర్థమైపోయింది నేను ఎంతగా ప్రార్థన చేస్తే అంత ప్రభావం నేను పొందుకోగలను పైగా దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచిడు నా కొంతకాలం అది ఏంటంటే దేవుడు ఒకవేళ నిన్ను హెచ్చించాలనుకుంటడంతో నీ యొక్క భాషలు తా సంపూర్ణంగా ఏమంటాము మారిపోతా నువ్వు దేవుడిని సూచిస్తున్న భాషలలో ఒకప్పుడు పసిపిల్లలాగుండి భాషను పొందుకున్నప్పుడు ఒకటే పదము రిపీటెడ్గా రిపీటెడ్గా వచ్చాయి నీ నోట్ల నుంచి కానీ నువ్వు ఆత్మను అభివృద్ధి చెంది సంపూర్ణ స్థితికి ఎదిగే టైంకి నువ్వు ఎంతో విశాలంగా అనర్ఘంగా రకరకాల భాషలను ప్రార్థిస్తున్నప్పుడు ఏమవుతుంది తెలుసా నువ్వు ఒక ఒక సీక్రెట్ ఆత్మీయ సీక్రెట్స్ వాటి మనం ఆత్మలో ఈ యొక్క వాటి అన్నింటినీ రాసిపెట్టిస్తున్నావు అవి ఆయన అనాది సంకల్పాలవని నువ్వు భాషలను నాన్ స్టాప్ వర్షిప్ చేస్తూ ప్రార్థన చేస్తావుంటే ఆ వాతావరణంలో ఆ పదాలన్నీ రాసి అది అద్భుతాన్ని జరిగినప్పుడే నువ్వు గ్రహించగలవు అంతటి నీకు అర్థం కావాలి అందుకు నీకు భాషల వలన అవసరం నీ ప్రార్థనలో అది బహు ప్రాముఖ్యమైనది నువ్వు భాషలో ఎన్ని ఎంతగా కొన్ని సమస్యలు ఎక్కువ ఆల్మోస్ట్ నాకు థర్టీ ఇయర్స్ నేను భాషల్లో ప్రార్థించగలను భాషలో ప్రార్థనే కాదు భాషల్లో పాటలు పాడేవని నేను సరే ఇవన్నీ నేను స్టేజ్ మీద చూపిస్తే మనుషులు దూరం అయిపోతారు అనేసి నేనేం పట్టించుకోను మనుషుల మేము ఎప్పుడు కోరుకు ప్రయాసపడుతున్నాను మొహమాటం లేకుండా నేను భాషల్లో ప్రార్థిస్తున్నాను స్టేజ్ మీద దయ్యాలు వెళ్ళగొట్టకము భాషలలో ప్రార్థిస్తున్నా దాంతో మాట్లాడుతున్నా దానికి అర్థమైపోతుంది వీడు ఇవ్వడని నీకు అధికారాన్ని దేవుడు ఇవ్వాలా అని నీ భాషలలో మార్పులు వస్తాయి నువ్వు విశేషమైన భాషలు ఎప్పుడు మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉన్నావు నీ ఆత్మీయ స్థితి నెక్స్ట్ లెవెల్కి ఎదిగిపోయింది ఇంక ఇంకొక ఫైవ్ ఇయర్స్ నువ్వు గంటల గంటల గంటలు గంటలు భాషల్లో ప్రార్థన చేస్తే నీ పరిస్థితి ఏమైపోతుంది ఆత్మీయ ప్రపంచంలో నిన్ను ఒక అధికారిగా ప్రభు అనౌన్స్ చేస్తాడు ఫినిష్డ్ ఆ అనౌన్స్మెంట్ తర్వాత నీ ఎదుట దుష్ట శక్తులు ఏమి నిలబడలేవు ఎంత కఠిన ఆత్మలు సాతనుడు సహితం నీ ఎదుట నిలబడలేడు వాక్యం ఉంది శత్రు బలమాత్రం అధికారం ఇచ్చిన అది నిజంగా నెరవేరే టైం నీ ప్రార్థనలో అటువంటి మార్పులు తెచ్చుకో పొద్దులేసి పరిగెత్తుతా ఉన్నాయి ఏం సంపాదించుకున్నావు సున్నా పొద్దున్నలేసి పరిగెత్తున్నావు రకరకాల ప్రాంతాలకి ఏం తెచ్చుకున్నావు ఏం పోషిస్తున్నావు అంత రోగగ్రస్తం అయింది ఒక గంట సమయం కట్టుకోండి ప్రభు సన్నిధిలో ఉదయం అలారం పెట్టుకొని లేయండి ఫోర్ థర్టీకి ఫైవ్ కి అలారం పెట్టుకొని లేయండి ప్రార్థన చేయడం నేర్చుకోండి ఈ వాక్యాలు ధ్యానించడం నేర్చుకోండి ఈ వాక్యాలు ఎంతగా ధ్యానిస్తా ఉంటే నీ జీ నీ శరీరంలోని రక్త జీవ కణాలన్నీ ఉజ్జీవిపబడతా ఉంటాయి ప్రతి జీవకండము ప్రతి వాయువు ఏమంటాము నీ అంతరంగం ముందున సమస్త ఆ యొక్క శరీర శరీరంలో ఉండే ప్రతి వాటిని ఏమంటాము ఆర్గన్స్ అంటాం అవయవాలు ఈ శరీరంలో ఉండే ప్రతి అవయవము ఉద్యమప వర్త ఉంటుంది అవి కిడ్నీ ఫెయిలియర్సే కానీ లివర్ ప్రాబ్లమే కానీ ప్యానికరియస్ ప్రాబ్లమే కానీ ల లంగ్ ప్రాబ్లమే కానీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏ క్లాట్స్ ఉన్నా అవి కరిగిపోను కాక నీ ప్రార్థన అట్లా తయారు అటువంటి రోషం తెచ్చుకొని ఇంక మీదట మనము ఉండము నిహమ్యకు సంబంధించిన విషయాలు మరికొని నేను నెక్స్ట్ టైం కలిసినప్పుడు మనము మరి దీర్ఘంగా ధనిస్తాము అటువంటి కృపలు ప్రభు నడిపించడం ప్రార్థిస్తాము వదనాలు ప్రభు గొప్ప తండ్రి మీకు సమస్త ఘనత మహిమ ప్రభావం చేసుకుంటున్నాం ఏ సేకరిస్తున్నా నిహమ్య మీకు నేను వాడు కానీ నిహమ్య కంటే మీరు శ్రేష్ఠులు ప్రభు నిహమ్యా ఏరీతిగా ఆ మీ పక్షంగా లేక మీకు నీడగా ఉంటూ తను ఏ రీతిగా ఆ యొక్క దళాక్ష రాజుకి ఒక అన్యునికి అప్పగిస్తున్నాడో దాని నుంచి మేము సత్యాన్ని తర్వాత నిహమ్య ఎటువంటి దుఃఖంతో ఉపాసండి ప్రార్థన చేస్తుండో మేము నేర్చుకుంటున్నాయి ఈ దినం నిహమ్య తన పాపాలు తన తండ్రి పాపాలు తన దేశ ప్రజల పాపములు ఒప్పుకుంటున్నాడు ప్రభు క్షమించమని చెదిరిపోయిన తన ప్రజలను అందరినీ తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాడు ప్రభు అవును ప్రభా మా ప్రార్థనలో మార్పులు తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం నేను సమయము చూసుకోకుండా ప్రార్థించే జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మేము క్రోనోస్ నుంచి కైరోస్ టైమ్లోకి వెళ్ళిపోయి ప్రభావ ఆత్మీయ సమయంలోకి వెళ్ళిపోల ప్రభు అప్పుడే మా ఆ దీర్ఘకాలం ఉంటాయి ప్రోనోస్ లోకి వచ్చేసాం మా ఆయుష్ తగ్గిపోతుంది ప్రభు అటువంటి నడిపింపు మాకు అనుభవించండి సాయంత్రం స్థలం నిగమ ఎంతగానో ప్రభుగా ఆ యొక్క తన ప్రజల గురించి ప్రయాసపడితే దుఃఖంతో ఉంటున్నాడు మరి తన ప్రార్థన జీవితం ఎటువంటిదని మీరు మిమ్మల్ని జ్ఞాపం చేస్తున్నారు ప్రభుగా అటువంటి వేదనతో మేమందరం ప్రార్థించలేగన మీరు ఏర్పరచుకున్న స్థలం ఏసుక్రీస్తు నామం ఆ నామంలోనే ఆరాధన ఆ నామంలోనే మా ప్రార్థనలు ఆ నామననే మేము మీకు స్థుతిగా అర్పించుకుంటున్నాం ఈ సాయంత్రం సత్యుకరం అటువంటి ప్రార్థన చేసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఏసుక్రీస్తు కోసం ప్రార్థించిన తండ్రి మన ప్రభుత్వ ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడేటం గాక ఆమె గుడ్ నైట్ ఏజ్ సర్కిజ్ రైజ్ లాడ్ సర్ ఏజ్ లాడ్ అందరికీ ప్రైస్ లాడ్ వన్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైస్ లాడ్